కీర్తన సంఖ్య నాలుగు వందల డెబ్భై ఆరు నేరుపునతడి నేరమిన తడి భారమెల్ల నాతడి పని మాకు దేవుడట అంతరాత్మ దేహమించి చూచితేను పూవుల కర్మాలు సేయబుట్టినదట జీవుడేటి వాడిందు శ్రీపతియానాజ్ఞగాక భావించ పాపపుణ్యాలు పనిలేదు మాకు హరిలో కాలేలు నట అతని మాయకులోనై నరుల జీవనములు నడిచి నట వెరవులు మాకేల విష్ణుండే ఇంతగాక పరచు విచారాలు పనిలేదు మాకు వేడుక నాలుకను శ్రీవేంకటేశునామట పాడితు పాడితునాతనికీనే బంటనట తోడునీడయాతడే తోవచూప నాతడే పాడయినా కోరికలు పనిలేదు మాకు